కీర్తన సంఖ్య మూడు వందల ఇరవై ఒకటి పలు తెరువులు నీకు పాటించ చెల్లును ఒలిసిమీ టొక్కటే మా తెరువు హరినీకు జీవరాశులందరును సరియే సురలకెక్కుడు నీవు చూడమాకైతే ఇరవులు గలవు నీకెక్కడ చూచినను అరిది నీ శ్రీపాదాలందే మా ఇరవు నందగోపాదులకెల్ల నందనుడవు నీవు ఇందరికి తండ్రివి మాకిటు నీవైతే అందిన శబరివిందు అకిల భాగ్యము నీకు చిందిన నీ ప్రసాదమే సిరులిచ్చెమాకును అచ్చుగ మునులు ఋషులందరును నీ బంట్లే తచ్చిన ఏలికలు నీ దాసులు మాకు ఇచ్చల శ్రీవెంకటేశరమెల్లా నీవు సొచితిమి నీ మరగు సుది దారమై